ఆ పిమ్మట భగవత్పాదుల వారు ప్రాణమయకోశం అనాత్మా ప్రాణమయకోశం నిరాకరణ చేస్తున్నారు కర్మేంద్రియ పంచభిరచితో ప్రాణో భవత్ ప్రాణమయస్థుకోశ ఏనాత్మవా నన్నమయోనుపూర్ణ ప్రవర్తతే సౌ సకల క్రియాసు కర్మేంద్రియాలని నడిపించే ప్రాణశక్తిని ప్రాణమయ కోశం అంటారు ఇది అన్నమయ కోశం అంతా వ్యాపించి ఉంటుంది అందువల్ల అన్నమయ కోశం తానే ప్రాణంతో ఉన్నట్టు ఆహార విహారాది క్రమలన్నింటినీ చేస్తూ ఉంటుంది నైవాత్మాణమయో వాయుో గం గదంతర్బిరేషించిత్ నేత్తిష్టమనిష్టం స్వం వాణ్యం వాచనిత్యం పరతంత్ర వాయుపాంతరమైన ఈ ప్రాణమయకోశం ఆత్మ కానేరదు ఎందుకంటే దీనికి స్వయం నిర్ణయాధికారం లేదు ఆత్మ ఆజ్ఞలకు అనుగుణంగా జనన సమయంలో ఒక శరీరంలో ప్రవేశించి మరణం తరువాత ఆ దేహాన్ని విడిచివేస్తుంది తనకు ఏది సంక్షేమకరమో ఏది హానికరమో కూడా దానికి తెలియదు అన్నమయ అనాత్మ నిరాకరణ మనోమయ అనాత్మ నిరాకరణ శంకర భగవత్పాదుల వారు మనోమయ కోశం అనాత్మ చెబుతూ ఉన్నారు జ్ఞానేంద్రియాణి మనశ్చనోమయ సార్ కోశో మమాహమితి వస్తు సంజ్ఞాదిభేదకలనాకలితో బలియా తత్పూర్వకోశమభిపూర్య విజృంభతే జ్ఞానేంద్రియ పంచగాన్ని మనస్సును కలిపి మనోమయ కోశం అంటారు ఈ సమూహంలో మనస్సు ప్రధానేంద్రియం కాబట్టి దీని పేరు మనోమయ కోశం ఇది నేను చేస్తున్నాను నేను కష్టసుఖాలను అనుభవిస్తున్నాను నా భార్యాపుత్రులు నేను ఇంత వాణ్ణి నేనంత వాణ్ణి వగైరా కర్తృత్వ భోక్తృత్వ భావనలకు పుట్టినిల్లై ప్రాణమయ కోశంలో విజృంభిస్తూ ఉంటుంది ఇది కూడా ఆత్మ కానేరదు పంచేంద్రియ పంచభిరేవోతృ ప్రాచీయమానో విషయాధ్యధారయ జ్వాజ్వల్యమానో బహువాసనే మనోమయాగ్నిర్దహతి ప్రపంచం యజ్ఞం చేసేటప్పుడు ఋత్వికులు సమితలతో అగ్నిని రగిల్చి ఆద్యధారలతో హవిస్సులను అర్పించటం వల్ల యజ్ఞకర్తకు స్వర్గసుఖాలు కలుగుతాయి అదేవిధంగా అనేక జన్మల్లో కలిగిన సంస్కారాలు ఇంధనంగా విషయాకర్షణలు ఆజ్యంగా ఇంద్రియాలు ఋత్వికులుగా జ్వలించే ఈ మనోమయ కోశాగ్ని సుఖదుఖాలనిచ్చే దృశ్యమాన ప్రపంచాన్ని తయారు చేస్తున్నది నహ్యస్విద్యా మనసోతిరిక్త మనోహ్య విద్యాబంధహేతునష్ట సకలం వినష్టం విజృంభితేస్ సకలం విజృంభతే మనస్సే అవిద్య లేదా అజ్ఞానం ఆ మనస్సే ముందు చెప్పబడిన కర్తృత్వ భోక్తృత్వ భావనలు కలిగించి సంసార బంధానికి కారణభూతం అవుతున్నది అవిద్య నాశనమైనప్పుడు మాత్రమే బంధ విముక్తికి మార్గం సుగమం అవుతుంది ఆ మనస్సు విజృంభిస్తున్నంతకాలం బంధాలు ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి వేదాంత భావనల ప్రకారం ఆత్మలో ఏ మార్పు ఉండదు అది స్వభావ సిద్ధంగా నిత్యశుద్ధం పరిపూర్ణం అజ్ఞానం లేదా అవిద్య దాన్ని ఆవరించటం వల్ల అది పరిమితమైన దేహం రూపంలోనూ మార్పుకు కనిపిస్తుంది ఈ అజ్ఞానం మనస్సులో జనించేదే కానీ ఆత్మకు సంబంధించినది కాదు సాధన ద్వారా ఈ అజ్ఞానాన్ని నాశనం చేసినప్పుడు ఆత్మ యొక్క వైభవం దానంతటా అదే వ్యక్తమవుతుంది మోక్షం లేదా ముక్తి లేదా కైవల్యము లేదా ఆత్మ ఆత్మసాక్షాత్కారం లేదా నిర్వాణం అంటే ఇదే స్వప్నే అర్థశూన్యే సృజతి స్వశక్త్య భోక్తీ విశ్వం మన ఏ సర్వం తథవ జాగ్రత్తో విశేషస్తత్సర్వమేతన్మనసో విజృంభణం స్వప్నావస్థలో అంటే నిద్రించే సమయంలో బాహ్య ప్రపంచంతో ఏమీ సంపర్కం లేకపోయినా మనస్సే ఒక కలల రూపంలో ఒక మిథ్యా ప్రపంచాన్ని తయారు ఆ కలగనేవాడు కూడా ఈ కలల ప్రపంచంలో ఒక భాగంగా ఉంటాడు అదే జాగ్రత్త అవస్థలోని బాహ్య ప్రపంచానికి స్వప్న తేడా ఏమీ లేదు దృశ్యమాన ప్రపంచం మొత్తం మనస్సు యొక్క విక్షేపం మాత్రమే కాని వాస్తవం కాదు సుషుప్తికాళే మనసి ప్రళీనే నైవాస్తికించిత్ సకల ప్రసిద్ధే అతో మనఃకల్పిత ఏ పుంస సంసార ఏత్య నవస్తు సుషుప్తి అవస్థలో మనసు నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల బాహ్యప్రపంచపు ఉనికి ఏమాత్రం స్ఫురించదు ఇది మనకు అనుభవమే దీనిని మనస్సు యొక్క కారణస్థితి అంటారు ఈ స్థితిలో అంతర్ధానమైపోయిన బాహ్య ప్రపంచం మనిషి మేలుకున్నప్పుడు తిరిగి ఉనికిని పొందుతుంది అంటే మేలుకొని ఉన్న స్థితికి మనస్సు చేరినప్పుడు కల్పించబడినదే దృశ్యమాన ప్రపంచం కాని దానికి ప్రత్యేకమైన ఉనికికంటూ లేదు వాయునా నీయతే మేఘ మనసా కల్ప్యతే బంధో మోక్షస్థేనైవ కల్ప్యతే వాయువు యొక్క ప్రబల శక్తి వల్ల పట్టపగలే ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్ముకుంటాయి మరలా అదే వాయువు ఆ మేఘాలను చెరదరకొట్టి వెలుగును తిరిగి వచ్చేటట్టు చేస్తుంది అదేవిధంగా సంసారబంధం మనస్సు చేతనే కల్పించబడి దానిచేతనే విడిపించబడుతుంది అంటే విషయాసక్తమైన మనస్సు బంధహేతువు కానీ విషయాశక్తి లేనప్పుడు అదే మనసు మోక్షహేతు కూడా అవుతుంది దేహాది పరికల్ప్యరాగం భద్రాతిన పురుషం పశువద్గుణ వైరస్యమత్ర విషవత్సుయ పశ్చానం విమోచయతి తన్మనయత్ ఒక పశువును బంధించటానికి త్రాళ్లతో కట్టివేస్తాం అట్లాగే మనసు ఇంద్రియాలకు తన్మాత్రల రూపంలో వివిధ ఆకర్షణలను కల్పించి దేహాన్ని పాశాలతో బంధిస్తుంది తరువాత అదే మనస్సు తన్మాత్రల విషపూరితాలన్న భావన కలిగించి ఆ తన్మాత్రలే విషపూరితాలన్న భావన కలిగించి పాశమోచనం చేస్తుంది కూడా తస్మాన్ మనఃకారణమస్య జంతోర్బంధస్ మోక్షిధాని బంధస్ హేతుర్మలిజోగైన్ మోక్ష శుద్ధం విరజస్తమస్కం పాశబంధమైన పాశమోచనమైన అరింటినీ చేయగలది మనస్సు రజోగుణ సంపర్కం వల్ల కలిగే బంధన ప్రాప్తి రజస్తమస్సులు శుద్ధతత్ శుద్ధ సత్వానికి తలొగ్గినప్పుడు కలిగే బంధమోచనం ఆ మనస్సే చేస్తూ ఉంటుంది వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వమాసాధ్యమనో విముక్త భవత్యతో బుద్ధిమతో ముముక్షోస్తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యమగ్రే వివేక వైరాగ్యాలు వృద్ధి చెందుతున్న కొద్దీ మనస్సు పరిశుద్ధమై మోక్షమార్గం సుగమం అవుతుంది అందువల్ల శ్రద్ధ గల సాధకుడు వీటిని నిరంతరం అభ్యాసం చేయాలి మనోనామ మహావ్యాఘ్రో విషయణ్యభూమిషు చరత్త్ర నగన్ సాధవో ము విత్తం వనితాది విషయాకర్షాలనే మహారణ్యంలో మనస్సు అనే మహావ్యాఘ్రం వివరిస్తూ ఉంటుంది విహరిస్తూ ఉంటుంది మోక్షాసక్తుడైన ముముక్షువు ఆ అరణ్యం జోలికి ఎప్పుడు వెళ్ళడు మనఃప్రసూతే విషయాన్న శేషాన్ స్థూలాత్మన సూక్ష్మతయాక్తు శరీరవర్ణాశ్రమ జాతిభేదాన్ గుణక్రియా హేతు ఫలాత్యం జాగ్రత్త అవస్థలో స్థూల రూపంలోను స్వప్నావస్థలో సూక్ష్మరూపంలోను మనస్సు వివిధ విషయాకర్షణలను తయారు చేస్తూనే ఉంటుంది అనుభవించటానికి అనేక దేహాల్ని వర్ణాశ్రమాల్ని జాతిభేదాల్ని సకామక్రియల్ని వాటికి ఫలాలను కల్పించేది కూడా మనస్సే అసంగచిద్రూపమముం విమోహ్య దేహేంద్రియ ప్రాణగుణైర్నిబ్యా అహం మమెతి భ్రమయత్యజస్రం మనస్స్వకృత్వ ఫలోపభు చిదాత్మ అంశేన జీవాత్మకు దేహం ప్రాణాలు ఇంద్రియాలు తన్మాత్రలు సత్వరజస్తమోగుణాలు మొదలైన అనేక బంధాలను కల్పించి మనస్సు ఎల్లప్పుడూ మభ్యపెడుతూ ఉంటుంది నేను నాది అనే అహంకార మమకార భావాల్ని సకామక్రియలను వాటి ఫలాలను కలగజేస్తూ త్రోవ తప్పేటట్లు చేస్తుంది అధ్యాసోషా పురుషస్ సంశృతిరధ్యాసబంధస్వమునైవ కల్పి రజస్తమో దోషవతో వివేకినో జన్మాదిదుఃదనమేత రజస్తమో దోషవతో అవివేకినో జన్మాది దుఃఖశనిదానమేతత్ శరీరమే తాను అనుకునే దోషాన్ని అధ్యాసం అంటారు ఈ అధ్యాస దోషం వల్ల సంసార చక్రంలో జీవాత్మ చిక్కుబడి అనేక జన్మలెత్తుతుంటాడు మనస్సే ఈ దోషాన్ని కలిగజేసి రజస్తమో గుణాలతో నిండి ఉన్న అవివేకులను దుఃఖాల్లో పడవేస్తున్నది అత ప్రాహుర్మనో అవిద్యా పండితస్తత్వదర్శిన యనైవ భ్రామ్యతే విశ్వం వాయునేవా భ్రమండలం వాయువల్ల మేఘమండలం కదులుతున్నట్టు మనస్సు వల్లే సమస్త ప్రపంచం సృష్టిస్థితిలయాలను పొందుతున్నది బ్రహ్మజ్ఞానం పొందిన మహాత్ములు ఈ మనస్సే అవిద్య లేదా అజ్ఞానం అని దర్శించారు తన్మనశోధనం కార్యం ప్రయత్న ముముక్షుణ విశుద్ధే సతి చైతస్మిన్ముక్తి కరఫలాయతే కాబట్టి ముముక్షే చెగల సాధకులు మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి మనస్సు శుద్ధము పవిత్రమో అయినప్పుడు మోక్షం హస్తామలకం అవుతుంది చేతిలోని ఉసిరి పండును ప్రయాస లేకుండానే భుజించవచ్చు కదా దీన్నే హస్తామలకం అంటారు మోక్షైక శక్త్యా విషయ నిర్మూల్యసన్యచర్వచక్ కర్మ సచ్చయాయ శ్రవణాదినిష్టో రజస్వభావం సధునోతిబుద్ధే మోక్షేచ్ఛగల సాధకుడు విషయవాసనలను నిర్మూలించి సకామకర్మలను పరిత్యజించి గురువుగారు చెప్పిన వేదాంత వాక్యాల్లో అఖండ విశ్వాసం ఉంచి ధ్యానాది అభ్యాసాలను చేస్తూ రాజసిక ప్రవృత్తులను పోగొట్టుకుంటాడు మనోమయోనాభేత్పరాత్మా హ్యాద పరిణామి భావా దుఃఖాత్మకహేతో ద్రష్టా హిదృత్మత్రష్ట మనస్సు ప్రధానంగా గల మనోమయ కోశానికి ఒక ఆది జననం ఒక అంతం మరణం అంటూ ఉన్నాయి అంతేకాక అది మార్పు చెందుతూ సుఖదుఖాలను పొందుతూ ఉంటుంది ఒక దృశ్యాన్ని చూసేవాడు చూడబడే దృశ్యం రెండూ ఎలాగైతే వేర్వేరో సాక్షిమాత్రమైన ఆత్మకు ఈ కోశం కూడా ఒక దర్శింపబడుతున్న విషయం మాత్రమే కాబట్టి మనోమయ కోశం కూడా ఆత్మ కానేరదు